య సాధు రూపాయ మంగళం హరిశ్వర నమో నమో శ్రీతనరక్ష నమో నమో అఖండతేజో నమో అఖిలాండేశ్వర నమో నమో ఆనందామృత నమో నమో ఆపద్ బాంధవ నమో నమో సచిదానందమో నమో సద్గరు నమో నమో బ్రహ్మానందమో నమో బ్రహ్మస్వ రూపా నమో నమో శ్రీ విశ్వేశ్వర నమో నమో శ్రక్షక నమో నమో అఖండతేజ నమో నమో అఖిలాండేశ్వర నమో నమో ఆనందామృత నమో నమో నమో నమో సచిదానందమో నమో సద్గురు నమో నమో బ్రహ్మానందమో నమో బ్రహ్మ స్వరు నమో నమో శ్రీ విశ్వేశ్వర నమో నమో శ్రజనరక్షక నమో నమో అఖండతేజ నమో నమో అఖిలాండేశ్వర నమో నమో ఆనందామృత నమో నమో నమో నమో సచిదానందమో నమో సద్గరు నమో నమో బ్రహ్మానందమో నమో బ్రహ్మస్వూపా నమో నమో కరుణానిధే గోవిందీత మూడవాధ్యాయం ఉత్పత్తి ప్రకరణం మూడవధ్యాయం ఉత్పత్తి ప్రకరణం నిన్నటిదినం ప్రారంభం చేసినారు నిన్న చెప్పిన వాక్యం ఈ ప్రపంచం యొక్క సృష్టి ఎవరికి వారు తమ మనస్సు చేత ఇంద్రియముల చేత కల్పించుకుంటున్నారు వాస్తవంగా ఇక్కడ ఉన్నది ఒకటండి శాత్ చిత్త అదే దాని మీద ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఎవరికి తోచినట్లు వారు ఆరోపించుకుంటున్నారండి ఈ ప్రపంచం అందరికీ ఒక రకంగా ఉండదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మానవులకి ఒక రకం జంతువులకి ఒక రకం పక్షులకి ఒక రకం చీమలకి ఒక రకం చూచారా ఈ ప్రకారంగా ఉన్నది ఈ ప్రపంచం అని అనటానికి మనకేం హక్కు లేదన్నది ఎవరికి వారు ఉపాధి అనేటువంటి తొడుగు ఆ తొడుగు ధరించి దానిలో నుంచి చూస్తున్నారు ఈ కన్ను ఇంకొక రకంగా ఉంటే ఇప్పుడు నల్లగా కనిపిస్తుంది డార్క్నెస్ కనిపిస్తుంది ఏది ఒకవేళ మనకి పిల్లి కళ్ళు కనుక ఉంటే ఈ ప్రపంచం అంతా చీకటిగా కనిపిస్తుంది ఈ విధంగా మన ఉపాధి ఏ విధంగా ఉన్నదో ఆ ప్రకారంగా ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి ఒకరు ఒకే విధంగా సృష్టి చేశారని చెప్పడానికి లేదండది కనుకనే దృష్టి సృష్టివాదం వశిష్ఠుల వారు నిన్న దినం ప్రారంభం చేసినారు ఈ జగత్తంతా ఇట్స్ ఎన్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్ అది స్వాంతఃకరణ దోషైన కల్పితే జగద్భ్రమే వివేకిన కుత కో స్ఫాటికే మంటకేష్ ఈ దృష్టాంతం చెప్పాను స్ఫాటికే మంటపే ఈ అద్దాల గదిలో కుక్క ప్రవేశిస్తే ఏ ప్రకారంగా కుక్కలన్నీ నిజమని చెప్పి ఎట్లా అనుకుని ఆఖరికి నాశనం అయిపోతున్నదో మానవుడు వద్దాల్లో చూసినప్పుడు నేనే అక్కడ ప్రతిబింబించాను నో డిఫరెంట్ థింగ్ దేర్ ఐ మై సెల్ఫ్ ఆర్ రిఫ్లెక్ట్ రిఫ్లెక్టెడ్ దేర్ అనేటువంటి విషయం గమనిస్తున్నాడో అదే విధంగా తెలివి కలిగిన జ్ఞానం కలిగినటువంటి వారు ప్రపంచమంతా కేవలం పరమాత్మ స్వరూపం ఒకరికి బాధ కలుగు కాదు ఎంతసేపటికి ఉపకారం అనేటువంటిదే నా యొక్క విద్యుక్త ధర్మం అని తెలిసిన వాడు పలుకుతున్నాడు తెలివి తక్కువ వాడు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మే ఓ వీరు వేరు వారు వేరు అని అందరితో కలహం అసూయ ద్వేషం అవి ఇదంతా ప్రారంభం చేస్తుంది ఉపనిషత్తులో మొట్టమొదటి ఉపనిషత్తులో ఈ చక్కని మంత్రం చెప్పారు ఎస్మిన్ సర్వాణి భూత అని ఆత్మైవా భూత్ కో కో కోమోహోక ఏకత్వం అను పశ్యత ఏకత్వం చూసేవాడికి ఇంకా భేదం లేనటువంటి వాడికి ఈ కోపాలు అసూయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చూడండి వైరం ఒకరి మీద ఒకరు వైరం ఒక దేశం ఒక దేశం కబలించాలని చెప్పి ప్రయత్నం చేయటం ఏమండి ఇదంతా ఆలోచిస్తే ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి జనులు వాస్తవంగా ఈ శరీరం అనేది ఎట్లా యూనిటీ అనేక అవయవాలు ఉన్నాయండి మనకి పదకొండు ఇంద్రియములు ఉన్నాయి అయినప్పటికీ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి తెలిసిన యూనిటీ చక్కగా ఐకమత్యంగా ఒకడికొకటి సహాయం చేసుకుంటాయి కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి వచ్చి తీసేస్తుంది అండి చెయ్యికి ఏం పట్టిందండి ఓ కాలు నీకు ముళ్ళు గుచ్చుకుంటే నాకేమన్నా దొరదా అంటుందండి లేదా అది వచ్చి సహాయం చేస్తున్నది కన్ను సహాయం చేస్తున్నది హౌ మచ్ యూనిటీ చెప్పండి ఆకలిగా ఉన్నప్పుడు అన్ని ఇంద్రియములు కూడా పనిచేసి చూడనిదిన ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఇవన్నీ అంద్రి అన్ని ఇంద్రియములు కాలు నడుస్తున్నది పనిచేస్తున్నది కన్ను చూస్తున్నది మైండ్ పనిచేస్తుంది ఇవన్నీ కూడా పనిచేసి ఆఖరికి ఈ శరీరాన్ని పోషణ చక్కగా పొట్టకి అన్నం వేస్తున్నాయి నిన్న కథ చెప్పలేదు ఇంద్రియములన్నీ ఒకసారి తెలివి తక్కువ చేత స్ట్రైక్ చేసినాయటండి పొట్టకి అన్నం వేయకూడదు ఆఖరికి అవే నాశనం అయింది అండి ఎప్పుడు దీనికి ఆహారం వేయలేదు అన్నింద్రియాలు సడలిపోయినాయండి అందుచేత ఈ శరీరంలో కానీ బయట కానీ అంత ఏకత్వం ఉన్నది కరెంట్ అనేది యూనిఫార్మ్గా ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉండదు అన్నది బల్బులు డిఫరెంట్గా ఉండవచ్చు ఉపాధులు రకరకాలగా ఉన్నాయి పశువులు మానవులు రాక్షసులు దేవతలు క్రిమికేటి కాదులు ఇవన్నీ కూడా నండి ఎనభై నాలుగు లక్షలు వేరుగా ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయులను చెప్పినట్లు సమదర్శిన విద్యా సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే పండిత సమదర్శి వీరే పండితులు కేవలం సాహిత్యం నేర్చుకున్న వారు పండితులు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదండి పండిత శబ్దం అక్కడక్కడ నిర్వచనం చేసినారు ఎవరు చనిపోయిన వారిని కూర్చిగాని ఉన్నవారిని గూర్చి కాని శోకింపరో వారు పండితులు అన్నారు ఒకచోట్యాన్ అన్వోచస్వం ప్రజ్ఞావాదా నాను పండిత పండితులు అనేవారు ఏమి అసలు పట్టించుకోరండి ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కారణం ఏమిటి చెప్పండి మేరు పరుతం ఉన్నదండి వారి మనస్సు నేను ఆరాధ్యాయంలో మొన్న శ్రీకృష్ణ వారు మాత్రమే చెప్పినారు దుఃఖేన గురునాపి విచాల్యతే కురునాపి దుఃఖేన నా విచాల్యతే భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి దుఃఖం వచ్చి మీద పడ్డా కూడా వారేమి చెల్లింపారండి ఇప్పుడు ఎవరైనా తిట్టారనుకోండి సామాన్యుడు కంగారు ఎవరైనా దూషించినా తిట్టినా అవమానం చేసిన వాడు హీ విల్ బికమ్ మ్యాన్ అది పిచ్చివాడైపోతాడు వారు నన్ను తిట్టారని చెప్పి కోపం కూడా వస్తుందండి మహనీయులు ఎవరు ఎన్ని ఆక్షేపణ చేసినా విమర్శలు చేసినా దే ఓంట్ కేర్ దే ఓంట్ పే ఎన్ హీడ్ అది వివేకానందదే చెప్పినారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో పైన సాధకులకు అనేకమైనటువంటి విమర్శలు వస్తాయండి అనేక రకరకాలుగా వారిని కిందకి దింపాలని నిరుత్సాహపరచాలని చెప్పి ప్రయత్నం చేస్తారు బట్ పే నో హీడ్ అన్నారు వివేకానంద్ సార్ యూ ఓన్లీ నో ది ట్రూత్ ది రెస్ట్ విల్ హెయిట్ అండ్ లాఫ్ ఎట్ ది బట్ పే నో హీట్ అన్నారు ఇతరులు తెలివి తక్కువ రకరకాలుగా చెప్తారు అసలు దేవుడు లేడ్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకోసం నీ ఇదంతా టైం అంతా వేస్ట్ చేస్తావని అయ్యా ఇది వేస్ట్ కాదండి సమయాన్ని సద్వినియోగం చేయటం అండిది ఎవరైనా ఈ జీవితంలో ఒక్క పర్యాయమైన పరమాత్మను గురించి చింతన చేస్తే వారి విషయంలో నేను నా వారు ఏం చెప్పారు జాతా చేతి మనాగపి భోగాన్ ప్రతి ఈ విషయ భోగము లేళ్ళ మనాత్ కంటే వైరాగ్యం కలిగితే తావతై ఓచై పదం ప్రాప్తీ శృతి కొంచెం వైరాగ్యం కలిగినప్పటికి కూడా నెమ్మదిగా ఏం చేస్తుంది తెలుసు అండి వారి మనస్సును శుద్ధం చేసి ఆ భాష్యం మీద మనసు పోనీయకుండా అంతర్ముఖం చేస్తుంది కనుక వాడు మోక్షం పొందినట్టే అనేసినాడు చూడండి జాతా చే అరతి అరతి అంటే నాన్ అటాచ్మెంట్ వైరాగ్యం జంతో భోగాన్ ప్రతి మనాక్ మనాక్ అంటే కొంచెం అండి కొంచెమైనప్పటికీ వైరాగ్యం కలిగితే అది గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోయి ఏ వారికి అండి పూర్ణమైనటువంటి శాంతి ఆఖరి కలుగు చేస్తుంది ఏనాటికైనా ఈ అంతర్ముఖం చేసుకుంటే తప్ప మానవుడికి శాంతి లేదండి దేశాం శాంతి శాశ్వతి నా ఇతరేషాం ఇతర వస్తువుల్లో లేదు శాంతి మీరు ఎంతైనా ట్రై చేసుకోండి ఈ బాక్య వస్తువులు చూడండి ఎన్నెన్నో కాన్ఫరెన్స్లు పీస్ మిషన్లు ఇవన్నీ పెడుతున్నారు కదా ఏమండి ఏమైనా పేపర్లో చూడండి ఒక దేశం వాడికి ఇంకొక దేశం మీద ఎంత పరోధంగా ఉన్నదో చూడండి ఎంత వైరంగా ఉందో ఎంత అసూయిగా ఉందో ఇంకా ఈ పీస్ మిషన్స్ యొక్క ఉద్దేశం ఏమిటి చెప్పండి అది హృదయాలు మారాలండి హృదయాలు మారకపోతే ఎన్ని మిషన్స్ పెట్టినా ఎన్ని సంస్థలు పెట్టినా కూడా నో చేంజ్ ఆఫ్ మైండ్ ముస్సో ముసోలిని అని మీరు పేరు విన్నారు కదండి ఇదివరకు ఇటలీలో డిక్టేటర్ అండి ఇటలీ దేశానికి డిక్టేటర్ అంటే నియంత నియంత అంటే సర్వాధికారి తిరుగులేదండి వారి మాటలకి ఇప్పుడు ఏదో రాజు పార్లమెంటు అవన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఈ డిక్టేటర్ ఉన్న చోట అవన్నీ ఉండవు వా వారితే సుగ్రీవాజ్ఞ అంతే అందరూ కూడా దాన్ని ఆమోదించే ఆచరణలో పెట్టవలసిందే హిట్లర్ అటువంటి జర్మనీకి ముసోలినికి ఈయనం ఇటలీకి ఆ ముసోలిని రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఒక చిన్న విచిత్రమైనటువంటి ఘటన జరిగిందండి మిలిటరీ ఆఫీసర్లు ఇంత పెద్ద పెద్ద ఉద్యోగస్తులు డిన్నర్ రాత్రి ఎనిమిది ఇంటికి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడు ఎవరండి ముసోలిని అక్కడ చుట్టూ టేబుల్స్ పెట్టేశారండి రౌండ్గా అందరికీ కుర్చీలు వేశారు మధ్యలోనండి ఒక చిన్న టేబుల్ వేసి బంగారపు పళ్ళెం పళ్ళెమో ఇక్కడ తట్ట అంటారేమో ఆ బంగారపు పళ్ళెం మీద ఒక మంచి ఆభరణం పెట్టారండి అది వజ్రములు వైడూర్యములు రత్నములు వీటన్నిటితో పొదగబడినటువంటి ఒక చక్కని ఆభరణం ఈ కాంతి ఇల్యూమినేషన్ ఎలక్ట్రిక్ లైట్లు దాని మీద కాంతి పడేటప్పటికి దగదగా మేరుస్తున్నది ఇది మధ్యలో ముసలిని పెట్టించాడు కారణం ఏమిటంటే డెకరేషన్ అది చూసి అందరూ ఆనందిస్తారు కదా చక్కగా దివ్యమైనటువంటి ప్రకాశం రత్నముల్లో ఈ లైట్ పడటం చక్కగా రిఫ్లెక్ట్ కావటం ఇదంతా అలంకారం కోసం పెట్టారండి సరే ఇక చూడండి డిన్నర్ పార్టీలు అందరికి వడ్డిస్తున్నారు చక్కగా భోజనాలు చేస్తుంది చేస్తున్నారండి అంత టేబుల్స్ మీద అకస్మాత్తుగా ఏమైందో తెలుసు కరెంట్ ఆఫ్ అయిందండి కరెంట్ ఆఫ్ అయిపోతే మొత్తం అంధకార బంధువు అయిపోయింది అక్కడ అందుకని మరల ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చిందండి మళ్ళీ లైట్లన్నీ పెరిగింది ఈ అప్పుడు ముస్సులుని చూచాడు ఆ మధ్యలో ఉన్నటువంటి టేబుల్లో బంగారపు పళ్ళెం దానిలో ఉన్నటువంటి రత్నం ఉన్నది కదండి ఆ రత్నం ఎవడో కొట్టేశాడండి ఈ చీకట్లో అందరూ పెద్ద మనుషులు అందరూ ఆఫీసర్లు కుసోలేకి చాలా ఆశ్చర్యం కలిగింది డిక్టేటర్కి అందరూ పెద్ద మనుషులు కదా ఎవరు ఈ చీకట్లో కొట్టేశారు ఇది కొన్ని లక్షల రూపాయలు విలువ కలుగుతుంది అన్నది చిన్నదైతే వారు అవేట్ చేస్తారు దాని గురించి ఏం కానీ ఇంత విలువ కలిగిన వస్తువు పోయిందే అందులో ఎవరు తీసినారు మనకెంతో అనుకూలమైనటువంటి ఉద్యోగస్తులని చెప్పి నేననుకుంటే ఇది వీడియో ఎవరికి అప్పించి గుద్ది పుట్టిందో నారాయణ ఈ మంచి సమావేశంలోనే కొట్టేశాడు అండి ఎవరో చీకటిలో అప్పుడు ముస్సులోనే లేచాడు ఇదేమిటో దీని యొక్క అంతు తేలాలని లేచి మహాత్మలారా సభికులారా పెద్ద మనుషులారా ఇవో ఇప్పుడు చీకటి కరెంటు ఆఫ్ కాంగనే ఈ మణి ఎవరో కొట్టేసినారు ఎవరు ఫలాన్ వారని చెప్పి నేనెట్లా చెప్పేది ఇది అన్యాయం కాబట్టి ఎవరో తీసుకుంటే తప్ప అక్కడి నుంచి అదృశ్యం కాదు ఎవరో తీసుకుని ఉండాలి వారెవరో భగవంతులు తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి వారు ఇప్పుడు అక్కడ తెచ్చి పెడితే ఫలాని వాడు దొంగ అని చెప్పి అందరు అనుకుంటారు కదా కాబట్టి అటువంటి అవమానం కలగకుండా నేను ఒక ఉపాయం చేస్తాను మరల ఇప్పుడు కరెంటు నేను కావాలని చెప్పి ఆఫ్ చేస్తా ఇప్పుడు చీకట్లో తెచ్చి పెట్టేసేయండి ఎవరు తీసుకున్నారో మర్యాదగా అక్కడ తెచ్చి పెట్టేయండి చీకట్లో తెలియదు కాబట్టి ఫలానివాడు దొంగ అని చెప్పి అనుకోరు ఎవరు మళ్ళీ లైట్లు వేస్తాను లక్షణంగా మీరు కూర్చొని భోంచేయండి అన్నాడు అదేవిధంగా ఒక నిమిషం మళ్ళీ ఆపేశాడండి కరెంట్ ఆఫ్ చేశాడు ముస్సులని మరల లైట్ వేసిన తర్వాత ఏమైనా తెలుసు అండి ఆ కింద బంగారపళ్ళెం కూడా కొట్టేశాడు లోకస్థితి ఇట్లా ఉందండి గారు ఏం చేస్తాం పాపం ఆయనేమో విషయం తెలుసుకోవాలి ఎవరు అని చెప్పేసి ఇంత అమూల్యమైన వస్తువు పోయిందని ఆయన వస్తపడుతుంటే మొత్తం రెండోది కూడా ది ప్రపంచాన్ని ఎట్లా బాగు చేస్తా అని చెప్పండి అది కుక్క తోక మోస్తరుందండి కుక్క తోకే కుక్కతోకని బద్దలు పెట్టి కట్టే అట్టు ఒక ఆయన వంపు పోతుందేమో కుక్కతో ఒక ఒక్కరిగా ఉంటుంది కదండి దాంట్లో స్ట్రైట్గా కావాలని చెప్పి ఎన్నో కర్రలు పెట్టి కడితే సంవత్సరం అట్లా ఉంచాడండి మళ్ళీ తీస్తే మళ్ళా కరువే కరువు కరువుగా నన్ను అట్ల ఎన్ని బోధలు విన్నా చూడండి దొంగ మన కథ చెప్పాను కదా పది సంవత్సరాలు వాడు జైల్లో ఉండి బయటికి రాగానే ఏమండి ఆ సూపర్ గారు ఊరే దొంగ పదిహేను రోజులు అనవసరంగా నీకు ఎక్కువ పెట్టాను నేను జైల్లో అని అండి వాడేమన్నాడు చూసినా రాబోయే శిక్షలు తగ్గించుకోండి అన్నాడు అబ్బా చూడండి వాడికి దొంగ బుద్ధి పోలేదు ఈ జనుల యొక్క హృదయాలు ఏమీ మారలేదు ఇంకా ఇక్కడ వేదాంతం జీర్ణమవుతుంది చెప్పండి మానవుడు తాను బాగుపడాలని చెప్పి అనుకుంటే తప్ప పోలీసు వారు కానీ గవర్నమెంట్ కానీ ఇంకెవరో కానీ దాన్ని మార్చడం మహాకష్టం ఉండదు చాలా ఇదిగో నేను బద్ధంలో పడ్డానే ఇంతవరకు అనేక పాపకార్యములు చేసి ఈ శరీరం అనేటువంటి ధరించుకుని నానా బాధలు పొందుతున్నాను చూడండి గర్భనరకం తొమ్మిది నెలలు రెగరెస్ ఇంప్రిజన్మెంట్ అనుభవించినాడంటే నిజంగా ఎంత ఆశ్చర్యం అండదు అందరూ ఇప్పుడు వీఆర్ సేఫ్ వీఆర్ హ్యాపీ వీఆర్ హెల్తీ అని చెప్పి అనుకుంటున్నారే దాని మాట ఏమంటారు చెప్పండి నైన్ మంత్స్ ఒక కేజ్ ఒక ప్రిజన్ ఏ తల్లి గర్భంటువంటి జైల్లో పడిపోయినాడే ఆ అవస్థ ఇంకా ప్రతి జన్మలో కూడా అనుభవించాలి కదండి దాని నుంచి తప్పించుకోవడానికి ఉపాయం చూడొద్దండి అది బిడ్డ కడుపులో ఉన్నటువంటి బిడ్డ అండి దివ్య జ్ఞానం ఇస్తాడండి ఎవరు భగవానుడు ఏడవ మాసం తల్లికి ఏడవ మాసం వచ్చినప్పుడు దివ్య జ్ఞానం కలుగు ఇంతవరకు తాను జన్మించినవన్నీ కూడా అప్పుడు కల్పిస్తాయి జన్మలు అదంతా చూసి గాబరా పడతాడు దిగ జ్ఞానం దిగ జ్ఞానం దిక్ కామక్రోధ సంకటం సంసార శృంఖలం దిక్ దిక్ ఆచార్యాచార్య జ్ఞానమాప్ ఓ పరమాత్మ అయ్యో నారాయణ ఇన్ని జన్మల ఇన్ని తల్లి గర్భంలో పుట్టటమా దిగ మీద ఫుల్ స్టాప్ పెట్టించుకుంటే పెట్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నన్ను త్వరలో విడుదల చేయండి ఈ గర్భ నరక నుంచి నేను వెంటనే ఆచార్యుడు అనగా మేస్టర్ దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి వారి దగ్గర తప్పించుకునే తప్పించుకునే ఉపాయం చూజాను ఈ బంధనం నుంచి విడుదలయ్యేటువంటి ఉపాయం సంసార బంధనం నుంచి విముక్తి పొందటానికి నేను ప్రయత్నం చేస్తాను మహాప్రభు అని ప్రార్థన చేస్తాడు కానీ మళ్ళీ ఒక రెండు మాసం తర్వాత భూపతనం భూపతనం అయిపోతాడంటే తల్లిగర్భంలోంచి బయటకు వస్తాడు సమస్తము విస్మరిస్తాడండి ఈ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అది అక్కడ చెప్పిన వాగ్దానం లేదు ఏమి లేదు ఊరి ఊరికి మామూలుగా ఉన్న పర్వాలేదండి రివర్స్ రివర్స్గా తిరుగుతాడండి వాడు దేవుడు లేడని శాస్త్రములు కేవలం అబద్ధమని ఇట్లా కనుక లోక తాను తల్లి గర్భంలో చేసిన వాగ్దానం అండి జనులు కొంచెం జ్ఞాపకం పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈజ్ అవర్ డ్యూటీ మరల జన్మ లేకుండా మరల తల్లిపాలు తాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలండి మా తు పయోధరే మరల తల్లిపాలు తాకూడదు దానికి ఏమిటి ఉపాయం చెప్పండి అక్కడ సంచిత కర్మంత దగ్ధం అయిపోవాలండి ఆ కర్మ వరకు జన్మ తప్పదు అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ చూడండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ అంటున్నాడండి జన్మ తర్వాత సుఖాల కోసం పాకులాడేదానికంటే శరీరం అనేటువంటిది ధరించకుండా కేవలం స్వస్సరూపంలో ఉండటం ఎంత గొప్పదండి చెప్పండి ఈ శరీరం అనేటువంటి ధరించినందువల్లే బుద్ధస్తమానం ఏదో దీనికి చాకిరి దీని దీనివల్ల బాధలు అన్నీ కలుగుతున్నాయండి అనారోగ్యం ఇవన్నీ కూడా దీనివల్ల కలుగుతున్నాయి శరీరం శరీరం లేనటువంటి స్థితి మనం కలుగు చేసుకోవచ్చు అంటే దీన్ని నశింపజేయటం కాదు ఇది ఉన్నప్పటికీ యూ కెన్ ఫర్గెట్ అది మితాహారం జాగ్రత్తగా అలవాటు చేయండి కొంచెం చూస్తాం ధ్యానం కొంచెం అభ్యాసం చేయండి ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా లేనట్టు లెక్కానండి సరే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ధ్యానలో ఈ శరీరం అనేదే స్ఫురించదండి ఎప్పుడు ఇంక కొంచెం మితాహ జాగ్రత్తగా లైట్గా ఉంటే ఏదైనా బరువుగా ఉంటే మాత్రం మీరు కళ్ళు మూసుకున్న ఏం చేసినా ఇదిగో ఇక్కడ ఏదో పెద్ద గుమ్మడికాయ ఉన్నదని అనుకుంటాడండి బరువుగా కనిపిస్తుంది సరే యూ షుడ్ నాట్ ఫీల్ ది బాడీ కొన్ని కొన్ని మర్చిపోవాలని జరుగు చెప్పానండి మోక్షం మోక్షం అంటే తాను కాని వస్తువుల మీద దృష్టి తొలగించుకోవాలి ఇంతేనండి తాను అయిన వస్తువు మీద ఇంకా దృష్టి పెట్టడం ఏమిటండి తాను తన స్వరూపంగానే ఉన్నాడు దీని పేరేమిటి తెలుసు అండి నేతి నేతి పద్ధతి అంటారు మన వేదాంతంలో వేదాంతంలో ఇది ఒక చక్కని పద్ధతి అండి భగవంతుని ఎట్లా పొందవలనం భగవంతుడు కానటువంటి విషయాల మీద నుంచి మనస్సు తొలగించుకుంటే మిగిలేదేమిటి దేవుడని శిల శిలలో విగ్రహం చెక్కాడు ఎవరండి శిల్పి వాడు చేసిన పని విగ్రహాన్ని తయారు చేయటం కాదు ఇదివరకు మీకు చెప్పా విషయం విగ్రహం దానిలోనే స్వతసిద్ధంగా ఉన్నదండి వీడు చేసిన పని ఈ ఫారిన్ మ్యాటర్ ఉన్న చూడండి ఎక్స్ట్రా రాయి ఎక్స్ట్రా రాయిని కొట్టేస్తాడు ఊలితో వాడు చేసిన వలంతే విగ్రహం అట్లాగే ఉండిపోతుందండి సార్ విగ్రహంలో ఏమి మార్పు ఉండదండి రాయి రాతిలో విగ్రహం ఉన్నది ఈ శిల్పి తయారు చేశాడు అనుకున్నా కాదండి నాన్సెన్స్ విగ్రహం కానటువంటి రాయిని కొట్టివేస్తే విగ్రహం మిగిలిపోతుంది శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీత అరణ్యవాసానికి బయలుదేరారు చూడండి కదంతా మీకు తెలుసు కదా పద్నాలుగు సంవత్సరములు వనవాసం వారికి ఏర్పడింది ముగ్గురు బయలుదేరారని పోతుంటే ఆ అరణ్యంలో అనేక ముని మునిపల్లెలు అక్కడక్కడ మునీశ్వరులు ధ్యానం చేసుకుంటున్నారండి కొందరు గృహస్థులు కూడా ఉన్నారండి దాంట్లో మునిపల్లె భార్యాభర్త ఇద్దరు కూడా కొన్ని నియమాలు పెట్టుకుని చక్కగా ధ్యానం చేస్తున్నారు ఆ ఏకాంతమైనటువంటి ఆశ్రమాల్లో అటువంటి మునిపల్లెలు ద్వారా పోతున్నాడు శ్రీకృష్ణుడు రాబోయేటువంటి గ్రామం ఓహో అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుడు మన ఊళ్ళో పాదం పెట్టబోతున్నారని అందరూ ముందుగానే జాగ్రత్తగా వారికి సన్మానం సత్కారం ఇదంతా చేయటానికి సిద్ధపడుతున్నారండి ఒక మునిపల్లెలో వారు వచ్చారండి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులంతా ఏం చేసినారు చూసండి సభ ఒక సభ చేసుకుని వారి ద్వారా ఏదైనా రెండు వాక్యములు వింటామనే ఉద్దేశించేత పురుషులంతా ఒకవైపు కూర్చున్నారండి ఆ మహాసభలో ఎవరండి మునీశ్వరుడు అందరూ జటాజూటం కమండలం రుద్రాక్షలు ఇటువంటి అన్నీ కలిగి ఉన్నారు అందరూ ఒకే రకంగా ఉన్నారండి ఎవరు ఈ మునీశ్వరులంతా ఈ మునీశ్వరుడు భార్యలు ఈ మహిళా సమాజం వీళ్ళు సె సపరేట్గా కూర్చున్నారండి రామచంద్రుడు రావటం రావటం వారికి ఏ పెద్ద స్టేజ్ వేసినా దాని మీద కూర్చోకుండా ఈ మునీశ్వరుడు మధ్యలో వచ్చి కూర్చున్నాడండి ఎవరు రామచంద్రుడు సీతమ్మ ఏం చేసింది తెలుసు మహిళా సమాజంలో కిందే కూర్చుందండి అందరి లోపల అందరూ ఏదో ఇష్టాగోష్ఠిగా రామచంద్రుడితో మాట్లాడుకుంటున్నారు జరుగుతుంటే ఒక అమ్మగారండి ఆలస్యంగా వచ్చిందండి అందరికీ రాముడు ఎవరో సీత ఎవరో తెలుసు ఎందుకంటే చూచారు కాబట్టి ఈ కొత్తమ్మగారు ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఆడవాళ్ళలో వచ్చి కూర్చుంది సీతమ్మ ఎవరో అని అడిగితే ఇది చూపించారండి సీతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ సీతమ్మ నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడు ఎవరో నేను చూడలేదు ఆలస్యంగా వచ్చాను అందువల్ల ఈ మునీశ్వరుడు అంతా కూర్చున్నారు కదా దానిలో నీ భర్త గారు చూపించు నేను వారి దర్శనం చేసుకుని నమస్కారం పెట్టుకుంటాను అని ఈ కొత్తగా వచ్చిన అమ్మగారు సీతమ్మని అడిగితే ఎవరైనా ఇది నా భర్త అని చూపిస్తారండి అది ఎటుకట్టికి విరుద్ధం అన్నది ఇది సంప్రదాయం కాదది కొంచెం గౌరవం కలవారండి ఇది ఓ వారు నా భర్త అని ఇట్ట ఏలు పెట్టి చూపించారండి సీతమ్మకి ఆ ఎకెట్ తెలుసు అందువల్ల మౌనం ఏం పలకలేదండి అప్పుడు మళ్ళీ గుచ్చి అడిగింది అమ్మ చూపించవమ్మా నీ భర్త ఎవరో నేను ఆలస్యంగా వచ్చి వారి దర్శనం చేసుకోలేదు అని అడిగిందండి మళ్ళీ ఏం పలకలేదు చూచాలి మూడవసారి అడిగిందండి ఆమె పలకలేదు సీతమ్మ అప్పుడు ఇంకొక ఉపాయం అవలంబించిందండి ఎవరి కొత్తమ్మగారు రామచంద్రని దర్శనం చేసుకుని తీరాలని ఉద్దేశించేత ఈవేమో మౌనంగా ఉంది కాబట్టి అమ్మా సీతమ్మ ఆ మౌన కూర్చున్న మునీశ్వరుడు భర్త అని అడిగిందండి కాదు అన్నదండి అక్కడ చూచారా ఆమె చేత ఆయన చెప్పి ఉద్దేశం చేతి ఈ ఉపాయం పనిందండి ఇవో కూర్చున్న మునీశ్వరుడు భర్త కాదు ఆయన పక్కన ఇంకో ఆయన ఉన్నాడే ఆయన నీ భర్త అని అడిగింది కాదు అన్నది అందరినీ కాదు కాదని ఆఖరికి రామచంద్రుడు ఈయన భర్త అంటే మౌన అంటే తేలికపోయింది అనమాట అది నా భర్త అని చెప్పి ఆఖరి అంటే భర్త కాని వారందరినీ నెగ్లెక్ట్ చేస్తే భర్త మిగిలాడండి అక్కడ అంత చక్కని ఉపాయం దీని పేరు నేతి నేతి పద్ధతి భగవంతుడిని పొందాలంటే భగవంతుడు కానటువంటి నామరూపాలు నేను చూడండి ఇదంతా ఇమాజినేషన్ దాన్ని కొంచెం ఇది ఇది నేను కాదు చూడండి శంకరాచార్యులు చిదానందాష్టకం అని చెప్పి వారు రాస్తూ చూహం ప్రాణవర్గో తాను కానటువంటి వస్తువులు పెద్ద లిస్టు ఇస్తున్నాడు అండి సర పుణ్యం నా పాపం నౌఖ్యం నా దుఃఖం నా మంత్రం నా తీర్థం నా దేవ నజ్ఞ అహం భోజనం నైవ భోజన చిదానంద రూప శివోహం శివోహం ఈ విధంగానండి అష్టకం చిదానంద అష్టకం ఇది కాదు ఇది కాదు ఇది కాదు ప్రపంచంలో ఏది నేను కాదు నేనెవరు చిదానంద స్వరూపం సచ్చిదానందం ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ ప్లీజ్ దట్ ఈజ్ మై రియల్ నేచర్ అని దక్కిందంత కాదు కాదని తొలగించుకుంటే ఆఖరికి ఇక్కడికి వస్తారు దీని పేరేమిటి నేతి నేతి నేతి పద్ధతి నేతి అంటే నెయ్యి కాదండి జాగ్రత్త న ఇది నా ప్లస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సంస్కృతంలోనండి సంధి నేతి అవుతుంది అనేది సరే ఈ పద్ధతి మన వేదాంతంలో చాలా ముఖ్యంగా ముఖ్యమైనటువంటిది తెలిసి పెట్టుకోవడం మంచిది హౌ కెన్ వీ రీచ్ గాడ్ దేవుని ఏ విధంగా మనం పొందగలం ఈ శరీరము మనస్సు బుద్ధి ఇవన్నీ ఆ దైవస్వరూపం కాదు కాబట్టి దీనికి సాక్షిగా ఉన్నటువంటి వస్తువే దేవుడు ఇది కాదు ఇది కాదని చెప్పి నాహం దేహో జన్మ మృత్యు కుతోమే చక్కని వాక్యము శాస్త్రంలోనే నిజంగా సంస్కృతం కొంచెం వచ్చి ఉంటే అమృతం తాగినట్టుగా ఉంటుందండి ఈ శ్లోకాలు వింటుంటే శంకరాచార్యులు చెప్పినారు నాహం దేహో జన్మ మృత్యు కుతోమే నేను దేహం కాదు మరి ఇంకా పుట్టడం చావటం దేహానికి కదా నాకెందుకుంటాయి అంటున్నారు నాకు జన్మ మరణం లేదు ఎందుకంటే నేను దేహం అయితే కదా పుట్టేది చచ్చేది దేహం కాదు కదండి కాబట్టి తాను ఆత్మస్వరూపుడు అయినందువల్ల ఈ దేహం మీద తాదాత్మ్యం అంటే ఐడెంటిఫికేషన్ తొలగించుకోవాలని చెప్తున్నారు నాహం దేహో జన్మ మృత్యో కుతో మే నాహం ప్రాణో తృత్ పిపాసే కుతో అంటే ఆకలి పిపాస అంటే దాహం ఈ దాకలి దప్పులు దేని వల్ల వస్తాయి తెలుసు ప్రాణం అది ఈ ప్రాణవాయువు యొక్క ధర్మం నేను ఆ వాయువు కాదు కదా కాబట్టి ఈ ఆకలి దప్పులు నాకెందుకుంటాయి అని అడుగుతున్నాడు ర్తా బ నేను మనస్సు కాదు ఈ సుఖ దుఃఖాలన్నీ మనస్సుకి చెందినవి కానీ ఆత్మకు కాదండి కాబట్టి ఈ సుఖంగాని దుఃఖంగాని నాకు లేదు ఇది చిత్తము మనస్సు యొక్క ధర్మం అని బాగా నెగేట్ చేసుకుంటే ఇది కాదు ఇది కాదు అని చెప్పి తొలగించుకుంటున్నారు ఆఖలికి చిదానందరూప శివోహం శివోహం జాగ్రత్త స్వప్నము సుశుద్ధి అన్ని కూడా సాక్షిగా ఉండేటువంటి ఒక వస్తువు మనలో ఉన్నది ఆ వస్తువుని తెలుసుకోవటమే ఈ రెండు గీతల యొక్క ఉద్దేశం అండి భగవద్గీత ఇటు వశిష్ట గీత రెండు యొక్క పర్పస్ ఏమిటో తెలుసండి అకర్మణ్యం అన్ని కర్మలు వదిలిపెట్టేసి సోమరిగా ఉండటం అనేది మంచిది కాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రతిపాదించారండి సరే ఏమి చేయకుండా ఊరికే కూర్చొని దానివల్ల ఏమవుతుంది తెలుసండి జీవితమే నిరుపయోగం అయిపోతుందండి భవిష్యత్తులో ఒక్కొక్క క్షణం గడిచిపోతుంటే జీవుడు దుఃఖపడవలసినటువంటి అవసరం అండి ఎందుకో తెలుసండి ఇటువంటి క్షణాలు మళ్ళీ రావటం చాలా కష్టం అండి జీవితంలో ఒక క్షణం కూడా వేస్ట్ చేయవద్దని వశిష్ఠుడు పదే పదే బోధిస్తున్నారండి ఆయుష క్షణ ఏ కో సర్వరత్న లభ్యతే ఓ రామచంద్ర జీవితం యొక్క క్షణం ఒక నిమిషం నాశనం అయిందంటే ఎన్ని పెట్టి కొన్నప్పటికి తిరిగి మళ్ళా నిమిషం రాదు అంటున్నారు ఏమండి గతించిన కాలం వస్తుందా చెప్పండి మూడు మాత్రం రావండి తిరిగి రావు ఏమిటి తెలుసు అండి బాణం బాణం వేస్తే మళ్ళీ ఉపసంహరించుకోవడం కష్టం అండి ఇది దెబ్బ తగిలాల్సిందే ఆనాడు చూడండి దశరథుడు బాణం వేసుకుంటాడు ఇది ఏనుగు అని చెప్పి అనుకున్నాడు కాదండి ఒక మునీశ్వరని కుమారుడు చూచారా చనిపోయినాడు ఏం చేస్తాడు తర్వాత ఏనుగు అనుకున్నా ఏం ఉపయోగం లేదండి బాణం వెళ్ళి దానికి తగిలేస్తుందండి అది బాణం అటువంటిది తర్వాత తిట్టు ఎవరైనా తిట్టారంటే యూ కెన్ నాట్ ఇట్ చూచారా ఆ తిట్టు వాడికి వెళ్ళి తగులుతుందండి ఇదన్నా వస్తువు అలాగి మళ్ళది మన దగ్గర పెట్టుకోవడానికి తిట్టేశావు ఇంకా వాడికి తగిలాల్సిందే అది చుచరం బాణము తిట్టు చుచర ఈ ఏదైనా ఒక వ్యర్థవాకు గడిచిపోతుంది అంటే మళ్ళీ తిరిగి అది ఉపసంహరించుకోవడానికి కుదరదండి అయిపోతుంది అదేవిధంగా ఒక నిమిషం ఒక కాలం ఒక క్షణం గడిచిపోయింది అనుకోండి సపోజ్ మీ బాయిహుడ్ బాయిహుడ్ అంటే బాల్యం గడిచిపోయింది కదండి మీరు అనుకోవచ్చు ఏమండి బాల్యకాలంలో దాదాపు పదిహేను సంవత్సరములు నేను వృధా చేసినానే ఆ టైం కూడా చక్కగా గీతాపారాయణం మానసిక చింతన ఆధ్యాత్మిక విచారణ చేసుకుంటే ఎంత బాగుండేది అని అనుకుంటే ఏ లాభం చెప్పండి గడిచిపోయింది మరల బాల్యం వస్తుందా చెప్పండి రాదండి ఇంకో జన్మలో కావాలంటే వస్తుంది కానీ ఈ జన్మలో అయిపోయిందండి కనుక ఆయుషే కో సర్వరత్న ఎన్న లభ్యతే అన్ని రత్నములు పెట్టుకున్నప్పటికీ నీ గతించినటువంటి ఆయుర్దేయం తిరిగి రాదు అంటున్నాడు కనుక నీయే తత్వృథాయన ప్రమాదస్సు మహానహో దాన్ని వృధాగా ఎవరు గడిపివేస్తున్నారో ప్రమాదం అంటే మోస్ట్ హయ్యెస్ట్ డేంజ్ గ్రేటెస్ట్ డేంజర్ మహాప్రమాదంలో పడిపోతున్నాడని ఇంకొక శ్లోకం చెప్తున్నారు ప్రమాదం ఎటువంటిదో వినండి ఏ ఒక గుడిసి ఉన్నదండి ఆ గుడిసెలో ఒక ఆయన పండుకున్నాడు దేని మీద పండుకున్నాడు తెలుసున గడ్డితో చేయబడిన పడక ఇది ఒక చోట బాగా దానితో తాళ్లతో కట్టి ఒక పడక తయారు చేసుకున్నాడు బీదవాడు ఏ పైన గుడిసె కిందే ఇటువంటి గడ్డి ఆ గడ్డి మీద పండుకున్నాడు సరే అది ఏ కారణ చేతనో అగ్నిహోత్రం రఘులకు ఉందండి ఆ పాక కాలిపోతున్నది ఏ వీడు సేఫ్గా ఉండగలడా అని ప్రశ్న చేస్తున్నాడు గడ్డి మీద రాత్రి నిద్రపోతున్నటువంటి ఇల్లు తగలబడుతుంటే ఆనందంగా ఉండగలడా క్షేమంగా ఉండగలడా అని ప్రశ్న సరే దాన్ని ఆ శ్లోకం వినండి సంసారమిమాధ్య అవహేలయ అవహేల అంటే కేర్లెస్ ఇంత అమూల్యమైనటువంటి జన్మ వస్తే కూరికి వృధాగా గడిపేస్తున్నాడు హీఈస్ రెక్లెస్ అండ్ కేర్లెస్ అది అది అవహేళయా అంటే ఏంటి ఏ దానికి లెక్క చేయకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు ఎంత ఎన్ని క్షణాలు పోతున్నాయండి ఈ మధ్య ఎవరో అన్నారు చూడండి నాకు టైం ఎక్కువగా ఉంది ఏదైనా దాన్ని ఉపయోగించాలని అనుకుంటున్నాను దానికి ఏదైనా ఆటలు పాటలు ఉన్నాయా అని అడిగాడండి సమయం హౌ టు కిల్ టైమ్ అట్టండి దాని పేరు హౌ టు కిల్ టైం టైం ఎక్కువగా ఉందండి అంటే చెట్ల పేకలు గవ్వలు గచ్చలు ఇవన్నీ పెట్టి పోనీ ఏమి పనులు ఏమి లేకపోతే వాడు ఏం చేస్తాడు చూసండి ఒక కుక్కని పెంచుకుంటాడండి వాడు ఆ కుక్కని దువ్వుతూ ఎంత టైం నాసినవండి వాడిని దువ్వుతూ ఒళ్ళో పెట్టుకుని ఏమిటో పెద్ద దేవుణ్ణి దువ్విన పాదాలు ఏంటో పుణ్యమన్నా వస్తుంది ఈ కుక్కలు పోని కుక్క లేకపోతే పిల్లిని పెట్టుకుంటాడు లేదా రామచిలుక ఈ చిలుకలు పిల్లులు వీటికి ఎంత టైం వేస్ట్ అయిపోతుంది ఒక్కసారి ఆలోచించండి హౌ మచ్ ప్రెషస్ దిస్ టైం అది సర్వరత్న లభ్యతే ఇల్లు కాలిపోతున్నది ఇంకా ఈ గడ్డి పాంపు మీద పడితే వాడు సేఫ్టీగా ఉంటాడు సేఫ్ గా ఉంటాడే చెప్పండి ఆ దృష్టాంతం చెప్తున్నాడు ఈ ప్రపంచంలో జన్మ పొంది ఎవరు అవహేలయ అంటే నిర్లక్ష్యంతో కాలం గడుపుతున్నారో జ్వలి అంటే తృణం తృణం గడ్డి చేత చేయబడినటువంటి పడక మీద నిద్రపోతున్నాడు ఆ ఇల్లు తగలబడిపోతున్నది వారికి ఎంత ప్రమాదం అని అడుగుతున్నాడు ఆ విధంగా జీవితంలో కాలం గడిచిపోతే మళ్ళీ దివ్యమైనటువంటి క్షణాలు తిరిగి రావు కాబట్టి ఏదో ధర్మం ఏ పరోపకారం అకౌంట్ లేకుండా డబ్బులు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత బాధ చెప్పండి ఎవడండి డబ్బు యాత్రలో ఎవరు సహాయం చేస్తారు ఎవరు అన్నం పెడతారు కాబట్టి ఇక్కడ కొంత డిపాజిట్ పెట్టుకుంటే యాత్ర చేసినటువంటి వాడు చెప్పుల ద్వారా ఎంతైనా డబ్బు తెప్పించుకోవచ్చండి అదేవిధంగా ఏ లోకానికి వెళ్ళినప్పటికీ మానవుడికి శాంతి కలగాలంటే ఇక్కడ పుణ్యం అనేటువంటి ఆ ఫండ్ ఉండాలండి డిపాజిట్ ఉండాలి ఆ పుణ్యం చేత ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాడికి ఆనందం కలుగుతుందండి ఇక్కడికి కనుక పాప సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి బాధ కలుగుతుందండి యూపీ ఉత్తరప్రదేశ్లో అండి ఒక సేట్ ఉన్నాడండి అక్కడ ఇక్కడ షావుకారు అంటారండి షావుకారు అంటారు అక్కడ సేటు సేట్ అంటే వర్తకుడు పెద్ద వర్తకుడు లక్షాధికారి లక్షలు ఎట్లా సంపాదించాడు తెలుసండి ఒక మిల్లు ఉందండి వారికి మిల్లు ఆట ఆటా మిల్లు ఆట అంటే పిండి గోధుమలు తెప్పించి పిండి చేసి అమ్ముతాడండి దాని ద్వారా లక్షలు గడించాడండి ఎవరు యూపీలో ఒక వర్తకుడు ఒకనాడు ఇటువంటి సభకు వచ్చాడండి సమావేశాన్ని అక్కడ బోధ ఏమి విన్నాడు తెలుసండి అన్నదానం మహాపుణ్యం అని ఆ రోజు అండి ఉపన్యాసకుడు చెప్పాడు ఎవరైనా అన్నదానం చేస్తే అది మహాపుణ్యం అని సేటు గారు ఇంటికి వెళ్ళి ఆలోచించారు ఏం ఆలోచించా అక్కడ అన్నం అంటే ఏమిటండి మనకి రైస్ కానీ అక్కడ గోధుమ రొట్టె రోటీ దాల్ తరకారీ తరకారీ తరకంటే కూరండి ఈ మూడు వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్నదానం మహాపుణ్యం అంటే ఆయన బీదలందరికీ ఏదైనా అన్నదానం చేస్తే బాగుండు అని ఏం చేశాడు తెలుసు తన ఆట గోడౌన్ ఉందండి ఈ గోధుమలది పుచ్చిపోయిన గోధుమలు ఒక ఇరవై బస్తాలు ఉన్నాయండి అది గోడౌన్లో పెద్ద అడ్డంగా ఉందండి అది అది పిండి చేయించి కనుక బీదవాళ్ళకి పెడితే ఆహా ఎంత మహాపుణ్యం వస్తుంది చూడండి అన్నదానం మహాపుణ్యం అని అనుకున్నాడు కాదండి గోడౌన్లో చోటు చాలేదండి వాడికి వాడికి పుణ్య పుణ్యమా పాడ ఇక్కడేమో ఈ విధంగా చెప్పారు కనుక వాడు ఏం చేస్తున్నాడు ఆ ఇరవై బస్తాలు గోధుమలు పిండి జయించేసి చూడు పాడు వాసన పుచ్చిపోయింది బీదలందరికీ రొట్టె జయించి పెట్టేస్తున్నారండి అందరూ తిని పాపం వాంతి చేసుకుంటున్నారండి భార్య ఇది గమనించిందండి భార్య ఈ సేటి గారికి కొంచెం మెదడు తగ్గినట్టుంది లేకపోతే భగవంతు పెట్టేది మంచి వస్తువు ఇవ్వాలి కానీ దేవి పుచ్చిపోయిందంతా నాశనం చేశాడు అని భర్తను పిలిచిందండి ఏవండి ఈ విధంగానైనా దానం చేసేది అన్నదానం మంచి వస్తువు మనం ఏది తింటున్నామో దానికంటే మంచి వస్తువు వాళ్ళకి పెట్టాలి ఎందుకంటే దరిద్ర నారాయణులు వారు నారాయణ స్వరూపం సాక్షాత్ భగవత్ స్వరూపం అటువంటి వారికి ఈ హీనమైనటువంటి వస్తువు అన్నం ఇవ్వటం మంచిదేనా అని అడిగాడు ఆయన ఏమన్నా తెలుసండి నోరు మూసి నవతల పద అన్నాడు అంతే నోరు మూసిపోవతల పో అన్నాడు అంతే పాపు ఈయనండి ఈయన మనస్సు ఎట్లా ఒక ఉపాయం ఆలోచించిందండి చర అన్నదానం అంతా పూర్తి అవుతున్నదండి మధ్యాహ్నం పన్నెండు గంట ఎప్పటికీ అన్నం అంతా దానం అంతా పూర్తి అయిపోయింది ఆయన ఇంటికి వచ్చాడండి భోజనానికి ఎవరు శెట్టుగారు ముందుగానే భార్య ఏం చేసింది తెలుసండి ఈ పుచ్చిపోయిన రొట్టెలు ఐదు తీసిపెట్టిందండి దాచిపెట్టిందండి వాసన పాడుకంపు ఐదు రొట్టెలు దాచిపెట్టిందండి సెట్గారు భోజనానికి రాగానే ఆ రొట్టెలే ఒడ్డించిందండి అది వాసన భరించలేక ఏమే ఇవన్నీ వాళ్ళకని చెప్తే మేము నాకెందుకు పెట్టామని ఏమండి లోకంలో ఒక ధర్మం ఉంది ఈ జన్మలో మనం ఏది ఇస్తామో పరలోకంలో కర్మదేవతలు అదే మనకి ఈ పుచ్చిపోయిన రొట్టెలు వారికి ఇచ్చారు కాబట్టి పరలోకంలో కర్మదేవతలు మీకు ఈ పుచ్చిపోయిన పాడు రొట్టెలే పెడతారు ఇప్పటి నుంచి కొంచెం అభ్యాసం చేసుకోండి తినటం అకస్మాత్గా విగనిపిస్తే మీరు తెలియరు బాన్ ప్రాక్టీస్ హియర్ అందండి ఎంత బాగా చెప్పిన వచ్చు సరే వచ్చేసారి నుంచి నేను మంచి పిండి వేసి వాళ్ళందరికి పెడతాను ఇప్పుడు నాకు మంచి రొట్టెలు పెట్టు అన్నాడండి లేకపోతే ఒకరికి ఇవ్వటంగా ఒకరంటే ఎవరు చెప్పండి అది అసలు దానం అంటే ఎవరికి అంత కూడా కేవలం దైవస్వరూపమైనటువంటి దానికి మనం ఇస్తుంటే దుచ్ఛమైన హీనమైనటువంటి వస్తువు ఎప్పుడు ఇవ్వకూడదు అన్నది మంచి వస్తువే మనం అనుభవించే వస్తువు వారికి అదే దానం కింద పరిణమిస్తుంది అన్నది కనుక ఈ ప్రపంచాల్లో జన్మించినటువంటి ప్రతి వారు ఏం ఆలోచించాలంటే హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ పరిసర్ అది ఈ భవబంధనం ఈ సంసార దుఃఖం సముద్రం ఈ మహాసముద్రం నుంచి హౌ కెన్ హౌ కెన్ ఐ ఎస్కేప్ అది ఏ విధంగా పారిపోగలను తప్పించుకోగలను ప్రయత్నం దీని పేరే ముముక్షుత్వం ఇదివరకు చెప్పినాను హౌ టు క్రాస్ దిస్ ఓర్షన్ అది అటువంటి వాడే మహాత్ముల దగ్గరికి వెళ్ళి చక్కగా సేవ చేసి వారి ముఖతారెండు వాక్యములు విని తరించిపోతాడన్నది ఈ వశిష్ఠకి యోగ వాసిష్ఠులు ఉన్నటువంటి స్పెషాలిటీ ప్రత్యేకత ఏమిటో చూసండి శిష్యుడైనటువంటి శ్రీరామచంద్రుని ఈ వయస్సు ఎంత చెప్పండి పదహారేళ్ళు చాలా యంగ్ వయస్సు చిన్న వయస్సు అది వశిష్ఠులు వారు నిగూఢమైనటువంటి కఠినమైనటువంటి వేదాంతం కనుక ఏదన్నా చెబితే వారికి చిన్న వయసు కదండి అందుచేత సరిగా వారికి అవగాహన అవుతుందో కాదో అనో ఏమో మరి ఏ ఈ యోగవాసిష్లు మొదటి నుంచి చివరి వరకు ఇల్లస్ట్రేషన్స్ దృష్టాంతములు కథలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయండి దీంట్లో ప్రతి శ్లోకం కూడా దాదాపు ఉపమానం ఉపమేయం ఉంటుంది కారణం చక్కగా శిష్యుని యొక్క హృదయంలో అది ప్రవేశించడానికి ఇల్లస్ట్రేషన్స్ దృష్టాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కథలు ఎక్కువగా ఉన్నాయి మనకి టైం లేదు కాబట్టి ఇక మీద ఒక కథ చిన్న విచారణ చేస్తాం దాని ద్వారా చక్కని బోస చేస్తాం ఈరోజు కర్కటి ఉపాఖ్యానం అనేటువంటిది ప్రారంభం చేస్తున్నాం వశిష్ఠుల వారు రామచంద్రుని కర్కటి ఎవరో తెలుసండి రాక్షసి ఆడ ఆడర రాక్షసి అండిది ఏ ఒక పర్వతం మీద కూర్చుందండి తపస్సు చేస్తున్నది ఘోరమైనటువంటి తపస్సు ఎవరు కర్కటి అనేటువంటి రాక్షసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనారు అమ్మా నీ తపస్సుకు మెచ్చి నాను ఏదన్నా వరం కోరుకుంటామని ఆ ఏం చేసింది తెలుసండి వరం కోరుకుంటున్నాను ఆ వరం నాకు ఇవ్వండి నేను ప్రజలను బాధించాలి జర నేను ప్రజలను బాధించాలి కాబట్టి నన్ను ఒక రోగంగా మార్చండి వాళ్ళ శరీరాల్లో ప్రవేశించి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి వదిలిపెడతా అది ఏ రోగం తెలుసండి క్షయ క్షయ రోగంగా నన్ను మార్చండి అని చెప్పి కోరుకున్నదండి ఎవరు ఏ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు చెప్పండి పరమాత్మ ఎవరో తెలుసండి కల్పవృక్షం దాని కింద ఉండి ఎవరు ఏ కోరిక కోరుకుంటే అది నెరవేర్చేటువంటి మహానుభావులు ఇటువంటి హీనమైనటువంటిది కోరుకున్నది కాబట్టి వారు చేయగలరు తధాస్తు అన్నాడు శనిష్టం అట్లాగే నేను రోగంగా మార్చేస్తాను జనులను బాధిస్తూ ఉండు నీ సంకల్పం అట్లా ఉంది కాబట్టి నేనేం చేసేది భగవంతుని కోరుకోవటం కూడా చూడండి ఈ ప్రాపంచిక పదార్థములు కొందరు కోరుతుంటారు కొందరు ఏమో వస్తువులు కోరుతుంటారు మరికొందరు కేవలం సకామ కర్మతోనే జీవితం గడిచిపోతుందండి భగవద్గీతలో ముఖ్యంగా ప్రతిపాదించింది నిష్కామ కర్మ ఏం కోరికలే నారాయణ అన్ని కోరికలు నెరవేర్చేటువంటి పరమాత్మ యొక్క పాదములు పట్టుకుంటే దానిలో అన్నీ ఉన్నాయి కదండి కుచేలుడు ఏం సంపాదించి తెచ్చుకున్నాడు చెప్పండి ఆ సంపద ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించాడు నీ పాద కమల సేవయు వారికి ఎంత సంపద ఎంత అద్భుతమైనటువంటిది అంతా వచ్చింది చెప్పండి కనుక ఆ మూలములు కనుక ఆశ్రయించుకుంటే ఇక చెట్టు అంత చెట్టు మొదలకి నీళ్ళు పోయండి చాలు పాకులు కాయలు పండ్లు అన్ని కూడా చక్కగా ఉంటాయండి ఆ విషయం తెలియక ప్రజలండి దేవుడిని ఏదో చిన్న చిన్న కోరికలు ఇవన్నీ కోరుకుంటు ధ్రువుడు కూడానండి సకామ కర్మతోనే ప్రారంభం చేసినాడు కానీ భగవంతుడు ప్రత్యక్షం కాగానే వదిలేశాడండి నాన్ సెన్స్ ఏమిటి తుచ్చమైనటువంటి వస్తువులు నేను కోరకూడేంటి రాజ్యం ఎందుకు నాకు మా తండ్రి యొక్క ఒడిలో కూర్చునేటువంటి అది ఎందుకు నాకు మీరు కనిపించినారు నేను గాజు పెంకు కోసం వెతుకుతున్నాను నాకు రత్నం కనిపించింది నాకు వరం వద్దు అనేసాడండి కవులు ధృవ స్థానాభిలాషి తపసి స్థితోం తాం ప్రాప్తవాన్ గుహ్యం భాగవతం కాచం విచిన్ సమవాప్య రత్నం కాచం కాచం అంటే గాజు రాజు పెంకు కోసం నేను వెతుకుతుంటే రత్నం కనిపించింది నాకు మీ వంటి రత్నం వద్దనేసిన ముందు సకామంతోనే మొదలు పెట్టారు తపస్సు దేనికి ఏమండి తండ్రి యొక్క ఒడిలో కూర్చోడానికి అది ప్రయత్నం కానీ ఆఖరికి వదిలేసినా ఇది వద్దు నాకు నీ పాదకమల సేవయం చెప్పి ధ్రువుడు ఆ భగవంతుడు చింతని కనుక అన్ని సుఖములు దేంట్లో ఉన్నాయో లాభం అది అన్ని లాభముల కంటే గొప్ప లాభం దాంట్లో ఉన్నది ఆత్మసాక్షాత్కారంలో అన్ని ఆనందముల యొక్క గని మరి మానవుడు దాన్ని వదిలిపెట్టేసి ఈ చిన్న చిన్న సుఖాల కోసం ఈ విధంగా టైం అంతా నాశనం చేస్తున్నాడు చూచారా ఓ ఒక చోటండి బీదవాళ్ళకి ఒక ఆయన పాయసం తయారు చేసి పాయసం అంటే ఏమిటండి పల్సగా ఉంటుంది దాంట్లో జీడిపప్పు ద్రాక్ష పాలు సగ్గుబియ్యం ఇవన్నీ వేస్తారండి ధనవంతులు తింటుంటారు కానీ ఆ ధనికుడికండి మనం తినే వస్తువు వారు కూడా తాగితే తింటే మంచిదని వలసగా పాయసం చేసి చక్కెరతో అందరికీ పోస్తున్నాడు దోశలతో తాగుతున్నారు కానీ ఒక ఒకడికండి ఒక్క చెయ్యే ఉందండి ఈ అవిటి అవిటివాడు అది ఇది చెయ్యి లేదండి ఇట్లా పట్టాడండి ఇట్లా పడితే ఈ దోశంతా నిండిపోయిందండి పాయసంతో నిండిపోయి కొంచెం ఇట్లా కారిందండి సుచారా ఇట్లా కారింది వాడు ఏం చేశాడు తెలుసండి ఈ కారినటువంటిది ముందు నాకేస్తామని ఇట్లా చెత్తి చెయ్యి ఎత్తే ఇది కాస్త కింద పడిపోయిందండి ఇది హెడ్ క్వార్టర్స్ అండి ఇది బ్రాంచ్ హ్యాపీనెస్ అండి ఇది బ్రాంచ్ వాడు హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి బ్రాంచ్ మీద పడ్డాడండి అది కాస్త కింద ఇట్లా ఉందండి ప్రపంచ పరమాత్మను వదిలిపెట్టి దానిలో నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి ప్రాపంచిక సుఖం కోసం పాకులు అమూల్యమైన కాలం నాశనం ఆ దైవ సుఖం వాడికి గోచరించట్లేదండి సరే అందుచేత వశిష్ఠులు వారు ఈరోజు ఈ కర్కటి ఉపాఖ్యానం ప్రారంభిస్తూ మొట్టమొదట ఆమె తపస్సు చేయటం వరం తెచ్చుకోవటం పాడు వరం అండి జన్లను బాధించేటువంటి వరం దానికి ఎవరేం చేస్తారండి భగవంతుడు ఏమి చేయటం ఇది మహానుభావుడు ఎవరు ఏది కోరుకుంటే చూడండి యో యో యాం యామ్ తను భక్త శ్రద్ధయాచిత ఇచ్చది తస్య తస్యాచయాం శ్రద్ధాం తామే వివిధం వర్తనే ఎవరు ఏది కోరుకుంటారో అది ఇస్తున్నాను నేనేం చేసేది పోరటంలో వాడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకుంటే వాడు బాగుపడతాడు అది ఒక వర్త ఏం చేసినాడు చూసండి కాశీపట్టణానికి తీర్థయాత్రగా పోతున్నాడండి నడిచి పోతుంటే ఇల్లు వదిలిపెట్టాడు ఇంట్లో భార్య ఉన్నది బిడ్డలు ఉన్నారు అందరు ఉన్నారు అంతని వదిలిపెట్టి తాను ఒక్కడే పాతచారిగా కాసేగిపోవాలని బయలుదేరుతూ ఏమండి ఆ చాలా దూరం పాతచారి అయిపోయినాడు ఏ చివరికండి ఒక చోట మధ్యాహ్నం పూట ప్రయాణం చేస్తుంటే ఎండ చెవట కారిపోతున్నది ఏ విశ్రాంతికి అవకాశం లేదు దూరంగా ఒక చెట్టు చూచాడండి ఆ చా ఆ చెట్టు కింద ఈ మధ్యాహ్నం కొంచెం సేద తీర్చుకుంటానని ఆ చెట్టు వైపు ప్రయాణం చేయడం అది ఏం చెట్టు తెలుసు బ్రహ్మాండమైనటువంటి చెట్టు అది దాని కింద ఎవరు ధ్యానం చేశారో కానీ దానికండి కల్పవృక్షం యొక్క శక్తి ఏర్పడిందండి ఏ మహనీయుడు ఏ మహర్షి దాని కింద ధ్యానం చేసి ధరించినాడు కానీ ఆ చెట్టుకండి వారి సాన్నిధ్య మహిమ చేత కల్పవృక్షం యొక్క శక్తి వచ్చిందండి అనగా కల్పవృక్షం అంటే ఏంటి చెప్పండి దాని కింద ఎవరు ఏది కోరితే నెరవేరిపోతుందండి ఈ వర్తకుడికి ఈ విషయం తెలియదండి ఏదో మామూలు చెట్టు అనుకున్నాడు దాని కింద గుడ్డపరుచుకున్నాడు చెమటంతా తుడుచుకున్నాడు పండుకోవాలనుకుంటే ఎక్కడైనా ఈ చెమటతో ఎక్కడ పండుకుంటాడు నీళ్లుంటే ఎంత బాగుండును నేను స్నానం చేసి చక్కగా అక్కడ నీళ్లు ఎట్లా వస్తాయి చెప్పండి ఎడారి ప్రదేశంలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి కానీ ఇది కల్పవృక్షం వీడు ఏది అనుకున్నాడో అది నెరవేరిందండి గంగా ప్రవాహం చెట్టు మీద నుంచి కారుతున్నదండి ఆశ్చర్యచక్తుడైపోయినాడు వాట్ ఈస్ దిట్స్ వండర్ నేను ఊరికి అనుకున్నాను నీళ్లు స్నానం చేస్తే బాగుందని ఇక్కడ చెట్టు గంగా ప్రవాహం వస్తున్నది అని చక్కగా దాని కింద స్నానం చేశాడు స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా తుడుచుకున్నాడు ఆకలి అవుతున్నది ఇక్కడ అన్నం ఎవరైనా పెడితే బాగుండును అని అనుకున్నాడు వెంటనే ఒక విస్తరి దాంట్లో చక్కగా పంచపక్ష పరమాణములు మంచి భోజ్య పదార్థములు ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యక్షమైనవి ఇక చూడండి ఆకలితో మాడుతున్నాడు కదండి బాగా తినేసాడు తినేసిన తర్వాత చేతులు కడుక్కొని అక్కడ కూర్చుని ఒంటరిగా ఉన్నాను నేను భయంగా ఉంది ఎవరు నాకు సహాయం లేరు ఇంటి దగ్గర ఉన్న నా భార్య గారు ఇక్కడ ఉంటే ఎంత బాగుండును అనుకున్నాడు అండి దాదాపు వెయ్యి దూరం వచ్చాడండి వాడు వెయ్యి మైళ్ళు దూరంలో ఉన్నటువంటి నా భార్య ఇక్కడ కనుక వస్తే ఎంత హెల్ప్గా ఉంటుంది నాకు ఈ ఏకాంత అని అనుకున్నాడు వెంటనే భార్య కల్పవృక్షం కదండి ప్రత్యక్షమైందండి ఎట్లా నా భార్య ఎట్లా వచ్చింది ఇక్కడికి వెయ్యి మైలు దూరంలోంచి అకస్మాత్తుగా ఎట్లా వస్తుంది ఇది నా భార్య లేకపోతే దయ్యమా అనుకున్నాడండి వెంటనే దయ్యంగా మారిపోయిందండి సరే కల్ప కదండి ఈ దయ్యం నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు శుభ్రంగా మింగేసిందండి ఇది కింద ఉండి చావు తెచ్చుకున్నాడు అండి దరిద్రుడు ఏదైనా మంచి మంచి విషయాలు కనుక అనుకుంటే ఎంత చక్కగా నెరవేరేది చూచాల అదేవిధంగా భగవంతుని దగ్గరికి వెళ్ళి ఇది కోరుకున్నది హీనమైనటువంటి వరం కోరుకుంది బ్రహ్మదేవుడు ఏం చేయగలడు తధాస్తున్నాడు అప్పటి నుంచండి ఈ రోగుల్ని బాధించటం రాత్రిపూట అరణ్యంలో తన నిజస్వ రూపం అంటే అండి రాక్షసి బ్రహ్మాండ కొండ మోస్తారండి దాని ఆకారం ఆ ఆకారంతో రాక్షసి తిరుగుతుందండి చీక ఇది ఎక్కడ అరణ్యంలో అరణ్యంలో రాత్రి తిరగటం పగలు ఇది ఈ రోగ రోగులు యొక్క మానవుల యొక్క శరీరంలో ప్రవేశించి క్షయ అంత స్కెలిటన్ అయిపోతాడండి తెలుసు కదండి డాక్టర్లు ఎంతో చికిత్సలు చేస్తుంటారు మదనపల్లి చూ దీనికి వ్యాధి నివారణ మదనపల్లిలో శానిటోరియం అనేకమంది క్షయ రోగులు వచ్చి అక్కడ బాగుపడుతున్నారండి వాతావరణం అట్మాస్ఫియర్ అంత అద్భుతంగా ఉంటుందండి సరే ఈ కోరుకుంటే రోగులు చాలామంది బాధపడుతున్నారు పగలంతా రా రాత్రిపూట రాక్షస్వ రూపంతో సంచారం చేస్తుంది అరణ్యంలో ఒకనాడు ఏమైనా తెలుసండి రాత్రి అరణ్యంలో సంచారం చేస్తుంటే ఇద్దరు మనుష్యులు వస్తున్నారండి చీకటి ఆ చీకటిలో ఇద్దరు మనుషులు వస్తున్నారు అరణ్యంలో ఈ రాక్షసుకి సర్ప్రైజ్ మా ఆశ్చర్యం కలిగిపోయింది ఈ అరణ్యంలో రాక్షసులు తిరిగేటువంటి చోటు కాబట్టి ఎవరు రారు అందులో అర్ధరాత్రి ఇద్దరు మనుషులు వస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలి వారికి చెప్పండి వారిద్దరు ఎవరో తెలుసు అండి దేశపు రాజు మంత్రి రాజు మంత్రి రాత్రి రాత్రిపూట తిరుగుతున్నారండి అరణ్యంలో వారు వస్తున్నారు ఈ రాక్షసు అండి పెద్ద శరీరం కదా కేక వేసింది ఓ మనుషులారా ప్లీజ్ కమాన్ హరి త్వరగా రాండి నాకు ఆకలి అవుతున్నది శుభ్రంగా మిమ్మల్ని మింగేస్తాను అన్నదండి ఇంకోళ్ళు అయితే అసలు గుండె బద్దలయ్యేది వాళ్ళు ఇద్దరండి మహాధైర్యంతో ఉన్నారండి ఏమి చెల్లింపలేదు ఈ కేకలకి కేక వేసేసిందండి దానిలో మంత్రిగారు జవాబు చెప్తున్నారండి ఏం చెప్పారు తెలుసు అండి వస్తున్నారు దగ్గరకు వచ్చేసినారు త్వాదృానాం సహస్రా అబలే అని సంతో అబలా అంటే స్త్రీ అండి బలం లేనటువంటి ఓ రాక్షసి త్వదృషానాం సహస్రాణి నీ వేలకొలది దోమల్ని నా మా ధైర్యం అనేటువంటి తుపానుగాల్లో కో పూట్యవతల పారేసేసాం నువ్వు ఒక లెక్క అన్నాడండి గౌరవ మంత్రి ఎంత గంభీరమైనటువంటి వాక్యం చూడండి మళ్ళీ చెప్తున్నాను త్వాదృషానాం సహస్రాణి మషకానామివా బకం అంటే దోమ నీ వంటి దోమలు మా ధైర్యం అనేది తుపానుగాల్లో కొట్టుకుని పోయినారు ఎవరు చాలా మంది అస్మాకం ధీరతా వాత్య యూటాని తృణ పర్ణవతూ తుపానుగాల్లో తృణం గడ్డి ఎట్టా ఎగిరిపోతుందో మీరంత నువ్వు ఒక లెక్క మాకు అన్నాడు వెంటనే రాక్షసి పరమాస్తే ఆశ్చర్యంగా ఉంది వీళ్ళు రావటమే ఇప్పుడు ఈ మాట చెప్పంగానే అన్న చావుని ధిక్కరిస్తున్నారే వీళ్ళు రాక్షసి అంటే ఎవరండి ఒక్కసారి మింగేస్తుందండి మానవులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంత ధైర్యంతో నీ పోటు లెక్క అనేక మందిని చూచామని చెప్పి చెప్పినారే వెంటనే అనుకుందండి వీరు సామాన్యులు కాదు ఆత్మజ్ఞానం చక్కగా జీర్ణమైన మహానుభావులు ఆత్మజ్ఞానం లేదే తన ఆత్మసాక్షాత్కారం కలగందే ఇంత ధైర్యం అనేది మానవుడికి రానే రాదు ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పలేదు ఇది పుట్టదు చావదు ఛేదింపబడదు దహింపబడదు అని అటువంటి ఆత్మ వస్తువును రియలైజేషన్ ఎవరికైనా కలిగితే ఇక వారికి దేని మీద భయం అని చెప్పండి ఏమి భయం ఉండదండి కారణం భయమును పోగొట్టే వారిని పట్టుకున్నారు వీళ్ళు చూచారా భయం భయా అపహారణి స్థితే మనస్శనంతే మమ కుదిష్టది ఎస్మిన్ స్మృతే జన్మ జరాంతకాది జన్మ పుట్టడం ఇవన్నీ కూడా తొలగిపోతాయి వారిని గనక ఆశ్రయిస్తే ఎస్మిన్ స్మృతే జన్మ జరాంతకాది భయాన్ని సర్వాణి అపయాంతితా ప్రహ్లాదుడు తండ్రితో చెప్పిన వాక్యం అండి భాగవతంలో నాన్న నాకేం భయం ఆశ్రయించిన ఇక నాకు ఎవరిని చూస్తే భయం నువ్వు ఎన్ని కష్టాలు పెట్టి ఐ డోంట్ కేర్ అన్నాడు ఎవరు ప్రహ్లాద్ అదేవిధంగా ఈ కర్కటి జనులందరినీ బాధిస్తూ ఆఖరికి అరణ్యంలో తిరుగుతుంటే అర్ధరాత్రి వేళిద్దరు కనిపించి కేక వేసినప్పుడు మంత్రి గారు జవాబు చెప్పారు నీ వంటి వాళ్ళు లెక్కలేని వాళ్ళు అంతా కొట్టుకుపోయినారు మా ధైర్యం దగ్గర నూకలకి వెంటనే వారి దగ్గరికి రాగానే నమస్కారం చేసిందండి ఎవరు రాక్షసి మహానుభావులారా ఇంత ధైర్యం నేను ఎక్కడ చూడలేదు మీరు ఆత్మను పొందినారు యూ realized God, గాట్ లేకపోతే ఇంత ధైర్యం ఇంత స్ట్రెంగ్త్ ఆఫ్ విల్ మీలో ఉండటం మహాకష్టం అది అజ్ఞానుడికి ఇంత ధైర్యం రాదు అసలే అంధకారం అందులో రాక్షసులు అందులో అరణ్యం మరి వారికి భయం ఉండదా చెప్పండి మీకు లేదే కాబట్టి మీకు ఆత్మజ్ఞానం కలిగి ఉంది కూర్చోండి మీ ద్వారా నేను కొన్ని నేర్చుకోవాలి చూ వారిని అండి కొన్ని ప్రశ్నలు అడుగుతుందండి అన్ని ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు అండి ఎన్నో తెలుసుండి నూట అరవై చూ నూట అరవై దాదాపు ప్రశ్నలు అడుగుతుందండి అన్ని ఆధ్యాత్మిక విషయం అయింది దానికి ముందు మంత్రి రాజుగారు తర్వాత జవాబు చెప్తారు ఆమెకి సంతోషం కలిగిపోయింది తృప్తి కలిగిందండి ఒక్క ప్రశ్న చూడండి అన్నిటికీ టైం లేదు ఒక్క ప్రశ్న కరెక్ట్ చాలా ప్రశ్నలు అడుగుతుందండి రాక్షసి గచ్చన్ నగచ్చి పో అతిష్టం నపితిష్టది ఏమండి చెప్పండి ఒక వస్తువు ప్రపంచంలో అది నడుస్తున్నప్పటికీ వాస్తవంగా నడవటం లేదు చూన్ నగచ్చ తిజకహిష్టం నపిష్టది అది ఉన్నది కానీ కనిపించదు ఆ వస్తువు ఏమిటో చెప్పండి అని ఇటువంటి ఆధ్యాత్మిక పరమాత్మను గురించి అడుగుతున్నదండి గచ్చన్న గచ్చ కో టిష్టది కష్టేత నోపి పాషాణి ఆకాశంలో ఈ నక్షత్రాలు ఈ బ్రహ్మాండం ఇదంతా కూడా ఎవరు మేనిపులేట్ చేస్తున్నారు సుజల అని ప్రశ్నండి వారు అంత చక్కగా సమాధానాలు చెప్పారండి ఆత్మ వస్తువును అడిగింది వారు ఈ జీవుల రూపంలో నడుస్తున్నాడు గాడ్ ఈజ్ వాకింగ్ ఏ రూపంగా జీవుల రూపంగా ప్రాణికొట్ట రూపంగా నడుస్తున్నారు దాని నిరాధారమైనటువంటి ఆకాశ రూపంగా నడవటం లేదు ఆకాశం ఎక్కడ నడుస్తుందండి కనుక ద్వైతంలోనేవో నడుస్తున్నారు అద్వైత స్థితిలోనేవో నడవటం లేదు ఈ ఇద్దరు కూడా సమాధానాలు చెప్తారు ఈమెకి చాలా సంతోషించిందండి సంతోషించి నెమ్మది ఈ రాజు మంత్రి ఉన్నారు చూడండి వారి ఇంటికి తీసుకుపోతారండి ఎవరు ఈ రాజు ఆతిథ్యం ఇస్తారండి ఎవరికి రాక్షసికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఈ కర్కటి రాక్షసి మళ్ళా పర్వతం మీదకి వెళ్ళిందండి వెళ్ళి మళ్ళీ ఘోరమైనటువంటి తపస్సు చేసి మరల బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని వరం కోరుకోమనంటే స్వామి మహా చాలా పొరపాటు చేశాను ఇదివరకు మీరు కనిపించినప్పుడు నేను దుచ్చమైనటువంటి వరం కోరుకున్నాను క్షయరోగంగా పరిణమించి ప్రజలందరినీ ఇప్పుడు ఎంతో బాధించినాను ఇప్పుడు నేను కోరుకునేది ఏమిటి తెలుసు అండి నేను బాధించినానో ఆ దుఃఖం ఆ బాధ తొలగించడానికి ఉపాయం చెప్పండి మనసు జ్ఞానం కలిగించవచ్చు ఉండి ఎంత విశాల భావాలు కలుగుతాయో ఇదివరకు ఒకరిని బాధించేటువంటిది ఇప్పుడు అండి ఆ బాధ నివారణ ఆ బాధ ఏ విధంగా తొలగుతుందో అది ఉపాయం చెప్పండి అండి బ్రహ్మదేవుడు ఒక మంత్రం చెప్తారండి చాలా పెద్దదండి మంత్రం అది పుస్తకాల్లో మీరు చూసుకోవచ్చును ఓం రామ్ రీం అని చెప్పి మొదలు దాదాపు నాలుగు లైన్స్ ఉంటుందండి రాక్షసి ఈ మంత్రాన్ని నువ్వు కంఠస్థం చేయి ఎవరిని నువ్వు బాధించినావో వారి దగ్గరికి వెళ్ళు వేప మండ తీసుకుని వారి శరీరం అంతా ఈ మంత్రం ఉచ్చరిస్తూ నువ్వు చక్కగా స్పర్శ చేయి తర్వాత తీర్థం చేసుకుని వారి మీద చల్లు వెంటనే ఆ క్షయరోగ నివారణ అయిపోతుందని బ్రహ్మదేవుడు ఒక చక్కని మంత్రం చెప్తారు అంతర్ధానం అయిపోయినారు ఈ రాక్షసి అదే మంత్రం బాగా కంఠస్థం చేసి తాను బాధించినటువంటి రోగులందరి దగ్గరికి వెళ్ళి ఆ రోగ నివారణ చేసేసిందండి సచరం వశిష్ట మహర్షి గారు ఈ వాక్యం చెప్తున్నారు ఈ కథ చెప్పి రామచంద్ర రాక్షసి మొట్టమొదట్లో హీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది ఎందుకు ఈ విధంగా మారిపోయింది కారణం మహాత్ములు యొక్క సాంగత్యం సత్సాంగత్యం యొక్క మహిమను చెప్పడానికి ఇటువంటి కథ చెప్పారండి సర సత్సంగే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్వం నిశ్చలత్వే ముక్తి భజ గోవిందం భజ గోవిందం ఈ ప్రపంచంలో చాలా ఏవైనా చెడ్డలు ఉండవచ్చుగాక ఏ సంసార కటు వృక్ష అంటే చేదు ఈ సంసారం ఎటువంటి తెలుసు చేదు చెట్టు అండి చేదు చెట్టు కానీ రెండు తీపి పండ్లు ఉన్నాయండి దీనికి అంటారు చూడండి సంసార కటువృక్షలే అమృతోపమే అమృతం వంటి రెండు పండ్లు ఉన్నాయి దీనికి దేనికి ఈ సంసార దుఃఖం అనేటువంటి దానికి ఏమిటి ఆ పండ్లు చెప్పండి సుభాషిత రసాస్వాద సంగతి మహాత్మ యొక్క సాంగత్యం వారి ముఖత వాక్యములు వినటం అనేటువంటి రెండు అమృతమైనటువంటి పలములు ఉన్నాయి ఈ సంసార అనేటువంటి చెట్టు కిన్నారు చేదు చెట్టు ఇప్పుడు మహాత్మ యొక్క సాంగత్యం చేత మనస్సు మార్చుకుందండి మనసు మార్చుకుని మంచి సత్ప్రవర్తన కలిగి అనేక మందికి ఉపకారం చేయటం మొదలుపెట్టిందండి వశిష్ఠుల వారు ఈ చరిత్ర చెప్పి ఒకటి రెండు శ్లోకములు తద్వారా బోస చేస్తున్నారని ఏం చెప్పారో తెలుసండి ఓ రామచంద్ర ఏ నాటికైనా మానవుడు తాను ఈ జడమైనటువంటి స్వరూపం కాదు అని చెప్పి తెలుసుకోవాలను కేవలం చైతన్యమైనటువంటి వస్తువు అని చెప్పి ఈ జన్మ పూర్తి లోపల మానవుడు మస్తి రిలైజ్ అది అని చెప్పి రెండు శ్లోకములు చెప్తున్నాడు అజ్ఞానులు ఏమనుకుంటారు తెలుసండి నేను కృషించిన వాడను నేను దుఃఖిని నాకు రెండు చేతులు ఉన్నాయి ఒక తల ఉన్నది రెండు కాళ్ళు ఉన్నాయి అని అనుకుంటున్నట్టండి సరే ఇది చాలా పొరపాటిది నాయన నిజంగా గనక శరీరం నీవైతే మూడు కాలముల్లో కూడా కామన్గా ఉండాలి లేదే ఈ శరీరం స్వప్నం లేదు స్వప్నలోది సుశక్తులు లేదు ఒక టైంలో ఉండి ఒక టైంలో లేకపోతే ఇట్ ఫాల్స్ అది నమ్మటానికి లేదు ఇట్స్ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ ది మైండ్ అని వశిష్ఠులు వారు చక్కగా బోధ చేస్తూ కృషోది దుఃఖీ బద్దోహం హస్తపాదాది మానహం ఇది భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే అది నేను కృషించిన వాడను రెండు చేతులు గలవాడను రక్తమాంసంతో కూడిన శరీరమే నేను అని ఎవరైనా అనుకుంటే ఈ బావు అన్నాడు వాడు కట్టపడుతున్నాడు తాళచేత అజ్ఞానం అనేటువంటి తాళచేత కృషోది దుఃఖిదాదిమానహం ఇది భావానురూపేణ వ్యవహారేణ బే అది మళ్ళీ వెంటనే బండి ఎట్ట విముక్తుడవుతాడు ఇదిగో మర వెంటనే కింద శ్లోకం నాకు వాస్తవంగా అసలు దుఃఖం అనేది లేదు ఇదేదో మనస్సుకి సంబంధించింది భావా నేను కేవలం చిదానంద స్వరూపణు ఈ దుఃఖం ఇదంతా కేవలం మనస్సు ఇదంతా ఒక లీల ఇదంతా ఒక నాటకం నేను నాటకానికి సాక్షి అని చెప్పి ఎవడు అనుకుంటాడో వాడు ముచ్చతే కాబట్టి శ్రీక వశిష్ఠులు వారండి రామచంద్రునికి ముఖ్యంగా బోధించేది ఏమిటంటే అనుష్ఠానం నిన్న అధ్యాయం ఏడు చెప్పండి విజ్ఞాన యోగం ఏడు విజ్ఞానం అంటే ప్రాక్టికల్ కోర్స్ అక్కడ కృష్ణ పరమాత్మ నొక్కి నొక్కి చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠులు వారు ఈ డిసిప్లిన్ స్పిరిచువల్ డిసిప్లిన్ ఆధ్యాత్మిక క్రమశిక్షణ చక్కని నియమములు పెట్టుకోవటం హృదయాన్ని పరిశోధించి దాంట్లో ఉన్న మాలిన్యాన్ని అంతా కడిగి ఇది ముఖ్యంగా ఇద్దరు కూడా బోధ చేస్తున్నారు ఎందుకు ఇట్ ఈస్ నెససరీ జీవుడు ధరించాలంటే ఊరికి నోటి మాటల చేత ధరించడం కష్టం అన్నది అజ్ఞానం పోవాలంటే ఇటువంటి జ్ఞాన విచారణ చేయవాలని చేయటానికండి హృదయ పరిశోధన ఏ దుర్గుణములను ఇదంతా చాలా అవసరం నోటి మాటలతో అవుతుందండి ఒక్కొక్కరికి అనేక జన్మల నుంచి సంక్రమించినటువంటి దురభ్యాసములు ఉన్నాయండి ఆ దురభ్యాసములను తొలగించాలంటే కారణదేహంలో బీజరూపంగా ఉంటాయండి వాటిని తొలగించడం ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అది ఒక్కొక్క దాన్ని పట్టుకొని విచారణ చేత బాగా మనం దాన్ని పోగొట్టాలండి విచారం లేకపోతే మాత్రం పోదు ఇప్పుడు ఒకరి మీద కోపం వచ్చింది అనుకోండి ఏమే వాడు ఎవడు అనేటువంటి ప్రశ్న ముందు ఆలోచించుకోవాలి ఈస్ నాట్ డిఫరెంట్ ఫర్ మే ఈ అనంతమైనటువంటి విశ్వరూపంలో వాడు ఒక స్వరూపం ఇక వాడి మీద ఎందుకు నాకు కోపం అని ఈ విధంగా విచారణ చేత జ్ఞానం చేత ఈ దుర్గుణాన్ని చేయించాలి దీని పేరు వాసనాక్షయం అది పేరు జ్ఞాపకం పెట్టుకోండి వాసన అంటే ఈ విల్ టెండెన్సీస్ ఆఫ్ ది బ్యాస్ట్ అది అనేక జన్మల్లో కూడగట్టుకున్నటువంటి పాడు అభ్యాసముల పేరు వాసన దుర్వాసన తెలుగులో వాసన కాదండి తెలుగులో వాసన అంటే స్మెల్ సంస్కృతంలో వాసనంటే టెండెన్సీ సంస్కారం ఇప్పటిది కాదండి తత్వృతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం అన్నారు మా నారవాధ్యాయంలో శ్రీకృష్ణుడు పూర్వజన్మలో చేసినటువంటివన్నీ కూడగట్టుకుని ఇప్పుడు మొదల నుంచి మొదలు మొదలు పెడతారు చూజార్ పూర్వజన్మలో హైవే రాబర్గా ఉంటే వాడు పుట్టుకుతూనే దొంగతనాలు చేస్తాడు పూర్వం కనుక పెద్ద యోగేశ్వరుడు కనుక మరణిస్తే ఇంకా మోక్షం పొందకపోతే ఇప్పుడు అండి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాడండి వాడు సుజర్ గృహస్థాశ్రమంలో పుట్టి చూ రమణ మహర్షులు శ్రీ సద్గురు మలయాళ స్వాముల చుట్టుంటి వారు ఎక్కడ పుట్టారో ఏం కదో ఆ వారేమో తిరువన్నామలకి వీరేమో ఏర్పాడు తిరుపతి గోగర్భంలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినారు ఎంతో చూడండి పూర్వజన్మ యొక్క సుకృతం ఆ సంస్కారం పుట్టుకతోనే వచ్చింది ఇప్పుడు గోదావరి జిల్లాకు వెళ్ళండి బాలయోగులు బాలయోగులు కనిపిస్తారండి చాలామంది వారు చిన్నప్పటి నుంచి కూడా యోగాభ్యాసం ఎవరు నేర్పారు చెప్పండి చిన్న వయసులో ఒకరు నేర్పడేటండి పూర్వజన్మ సంస్కారం చిన్నప్పటి నుంచి వచ్చేసింది అండి చాలా బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం కాబట్టి కనీసం ఈ జన్మలోనైనా ఆ హృదయం అనుకొచ్చి బాగా పరిశోధించి దానిలో ఉన్నటువంటి అవకతవకలు ఈ కామక్రోధాదులు హరిషద్వర్గం తొలగించాలని ఎంత కష్టం అండి ఒక్కొక్క వికారం తొలగించాలంటే బాగా జితించిపోయింది ఇప్పుడు ఒక చిన్న చెట్టు ఏ చేత్తో పెరిగితే వచ్చేస్తుందండి మర్రి చెట్టు ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి దాన్ని దానికి కొడ్డళ్ళు పత్తులు ఇవన్నీ కొట్టి తెచ్చుకుంటే తప్పది రా తొలగదండి అనేక జన్మల నుంచి పాపవాసలను రూఢీపడిపోయినాయి ఒక ఒక రాగానవి పోవండి చిన్న దృష్టాంతం చెప్తాను సమయం అయిపోయింది ఒక పల్లె గ్రామం ఆ గ్రామం బయట ఒక చెరువు ఉంది ఆ గ్రామంలో ఒక పండితుడు విభూతి పెట్టుకున్నాడు రుద్రాక్షమాలు వేసుకుని ఆ చెరువు పైన పొద్దున్నే దర్భాసనం కూర్చొని జపం చేస్తున్నాడండి జపం చేస్తుంటే ఆ కింద చెరువులో ఒక చాకలి గుడ్డలు ఉతుకుతున్నాడు అండి ఒక బిందు ఆ మురికి నీరు ఒక చుక్క వీరి మీద పడిందండి ఎవరి మీద పైన ధ్యానం చేస్తున్నాడు ఈ పండితుడు వాడి మీద పడిందని పడేటప్పటికీ చూడండి జప్పమాలడు బారేశాడు ఎవరో ఇదిగో కింద చూస్తే చాకలి వాడెవరి ఈ చాకలి వాడేవాడు నేనెవరిని నా మీద ఈ అపవిత్రమైనటువంటి నీళ్లు చల్లాడేవాడు అని జప్పమాలవతలు బారేసి ఈ మూడవ కన్ను తెరిచాడండి రుద్రాకార వహించి కిందకి దిగాడు చెరువులో ఎర్ర చాకలి నీ జాతి ఏమిటి నా జాతి ఏమిటి నా మీద మురికి నీరు చల్లుతావనో స్వామి క్షమించండి నేను చూడలేదు చూచుంటే ఎక్కడికో ఇంకో దూరం చెరువులో ఇంకో మూలకి వెళ్ళి కుతుక్కునేవాడు మిమ్మల్ని చూడలేదు పొరపాటు జరిగింది క్షమించండి కోపం ముదిరితే క్షమాపణలు ఉంటాయా చెప్పండి ఇది మామూలు స్థితిలో క్షమాపణ ఉంటాయి కానీ కోపం హళ్ళు చెప్పలేదండి మైకం కైపు ఆ కైపులో ఉన్నాడండి అటు ఎదుటివాడు ఎవడో కూడా వాడికి తెలియదండి అంత హోప్లెస్గా తయారవుతాడు క్రోధాత్ భవతి సమ్మోహం వీడికి వచ్చేసింది ఆఖరికంటే తిట్టేశాడని దుర్భాషణ నాడి ఆఖరికి ముదిరిపోతే కోపం వీపు మీద ఒక మంచి దెబ్బ కొట్టాడండి ఎవరు ఈ పండితుడు చాకల వాడిని కొట్టినరోజు వెంటనే రామరామ ఆ చాకలవాణ్ణి తాకేశా నేను అపవిత్రుడిని అయిపోయినా ఎందుకంటే కొందరు అనుకుంటారట ఎదుగో వాళ్ళని తాకాను నేను మైలా మైలు అయిపోయినానని మడి కట్టుకున్న వాళ్ళు ఏమండి మైల వాళ్ళని తాకే మరి వీడి చాకలు వాడు తాకేశాడు తాకేశాడు ఎట్లా ఇప్పుడు ఈ మైల పోతుంది నాకు ఈ అపవిత్రత ఆ చెరువులో ఒక మూల స్నానం చేస్తున్నాడండి ఎవరు పండితుడు ఇది ఈ మైలు చాకలు వాడిని తాకిన మైలు పోవటానికి ఎవరు పండితుడు ఈ చాకలు ఏం చేసినాడు తెలుసండి ఇంకొక మూలకి వెళ్ళి వాడు స్నానం చేస్తున్నాడండి వాడు చాకలు ఈ పండితుడు చూచాడు వాడిని తాకితే నేను స్నానం చేయటం అనేది సహజం ధర్మం మరి వాడు ఎందుకు స్నానం చేస్తున్నాడో అది తెలుసుకోవాలి మంచిది అది అనే స్నానం అయిన తర్వాత వాడి దగ్గరికి ఎరా చాకలి నిన్ను తాకాను కాబట్టి నేను స్నానం చేస్తున్నాను నువ్వెందుకు చేస్తున్నావు నిన్ను తాకాను కాబట్టి చేస్తున్నా నీకేమైనా బుద్ధిందిరా నా జాతి నా గోత్రం నా కులం నీకేమని తెలిసిన మహోన్నతమైనటువంటి కులం నాది మహాపవిత్రమైనటువంటి జన్ స్వామి నేను అంగీకరిస్తాను మీ కులం గొప్పది మీ వంశం గొప్పది మీ శరీరం కూడా చాలా పవిత్రం కానీ కోపం చండాలుడు చేరాడు మీలో కోపం చండాలుడు చేరాడు వాణ్ణి తాకేసినా నేను అందువల్ల అపవిత్రం అయిపోయినా ఆ మాట అనగానే కొంచెం కనువిప్పు జరిగిందండి ఎంత పొరపాటు నా నా గొప్ప వంశంలో జన్మించిన ఈ కోపం అనే దానిని తొరకు నేను జయించలేదే ఊరికి జపమాల గిరగిరా తిప్పుతున్నానే గాని హృదయం పరిశుద్ధంగా లేదే అని ఇంటికి వెళ్ళండి ఈ కోపాన్ని నివారించుకోవడానికి తగినటువంటి సాధనలన్నీ చేసినాడు అండి శాంతి సముదమాధుల కోసం ఎంతో అభ్యాసం చేసినాడు చూచారా ఈ విధంగా ఈ రాక్షసుల్ని కొంచెం కనిపెట్టి చోరులు కామక్రోధే తిష్టంది తస్కరాపహారాయ తస్మాత్ ఈ ప్రకారంగా వశిష్ఠుల చక్కని హితబోధ చేసినారు ఈ రోజు ఉత్పత్తి మధ్య భాగం పూర్తయింది ఈ రోజు సాయంత్రం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగము కూర్చున్న విచారణ జరుగుతుంది ఓంకార స్మరణ